ోతిసా శ్రీమహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గుపరంపరా భద్రం కణే భిష్మదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైష్టు వాసూేమదేమ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతుమ్ శాంతి శాంతిశాంతి తపస్ చీయతే బ్రహ్మ తోన్నజాయే అన్నాణో మన సత్యోకా జగత్తు పరబ్రహ్మ నుండి ఆవిర్భవించిన క్రమాన్ని బోధిస్తున్నారు ఈ క్రమము చాలా గొప్పది ఎందుకంటే ఇదే క్రమంలో జగత్తుని పరబ్రహ్మ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో విలీనం చేసేది ఎందుకంటే సృష్టిని బోధించుటకు తాత్పర్యమేమి అని మీరు ఆలోచించినట్లయితే కాస్మాలజిస్టులు కాని లేక సైంటిస్టులు ఆ రకం వాళ్ళు సృష్టిని ఎందుకు బోధిస్తారంటే సృష్టి యొక్క యథార్థతని నిర్ధారించటం కోసం సృష్టిని బోధిస్తారు ఈ సృష్టి ఇది యథార్థము అని సృష్టి ప్రక్రియను బోధిస్తారు కానీ వేదాంతంలో అలా బోధించరు ఈ సృష్టి అంతా భిన్నంగా లేదు కనుక సృష్టి ఈ భేదజాతము ఇది మిథ్య కానవచ్చేదే కానీ వాస్తవం కాదు ఈ జగత్తు యొక్క వాస్తవికత కేవలము పరబ్రహ్మ మాత్రమే అని ఆ సత్యాన్ని బోధించటం కోసం సృష్టి ప్రక్రియని బోధిస్తారు కాబట్టి ఏ వరసలో ఈ జగత్తు బ్రహ్మ నుండి ప్రకటమైనదని అనుకుంటామో అదే వరుసలో రివర్స్ డైరెక్షన్లో ఈ దీన్ని యు హెవ్ టు రిజాల్వ్ ఇన్ ది బ్రహ్మన్ దట్ ఈ ది పర్పస్ తర్వాత ఇక్కడ చెప్పేటువంటి ఏ క్రమం ఉన్నదో ఇది చాలా విశిష్టమైన క్రమము గొప్ప క్రమం ఎందుకంటే ఇక్కడ బోధిస్తున్న ఈ పద్ధతిలో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు వెనకకు విలోమ క్రమంలో జగత్తును పరబ్రహ్మలో విలీనం చేయటం చాలా సరళమంగా మనకు తేలిపోతుంది దాని పర్పస్ అది దీనికి ఇక్కడ ఈ క్రమానికి నేను దృష్టాంతం ఇస్తా దృష్టాంతం ఇచ్చి మళ్ళీ మొదలు పెడదాం ఆ క్రమాన్ని దృష్టాంతం ఏమిటంటే నటరాజ దృష్టాంతం చాలా గొప్ప మోడల్ అది సృష్టి యొక్క మోడల్ నటరాజ అంటే సృష్టికి సంబంధించిన మోడల్ పాశ్చాత్య విద్వాంసులు కారుల్ సేకన్ తర్వాత ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్ ఫ్రిడ్జ్ ఆఫ్ ఆ ఫ్రిడ్జ్ ఆఫ్ ఫ్రిడ్జ్ సో ఆయన తర్వాత కుమారస్వామి ఒక ఆయన ఉన్నారు కుమారస్వామి అంటే బీబీసీ కుమారస్వామి ఒక ఆయన ఉంటూ ఉంటాడు ఈ కుమారస్వామి వేరు ఇది ఎంగర్ మ్యాన్ కుమారస్వామి అని చాలా ప్రాచీనమైన వాడు అదనికన్నా ఆయన ఫిజిసిస్ట్ సో ఈ విధంగా అనేక మంది పెద్ద పెద్ద ఫిజిసిస్టులు ఈ నటరాజ మోడల్ ఇది చాలా అద్భుతమైన మోడలు అని దాన్ని ప్రశంసించారు సో అది ఎలాగో చూడండి ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు డ్యాన్స్ స్పెషలిస్ట్ డ్యాన్స్ ఎక్స్పోనెంట్ ఆయన వచ్చి మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తారు రవీంద్ర భారత్ లోనో అక్కడ సో ఆయన ముందు వస్తారు కార్లో దిగి లోపలికి వస్తారు వీఐపీగా రిసీవ్ చేసుకుంటారు వైల్ హీ ఈజ్ రిసీవ్డ్ హీ ఈజ్ నాట్ ది డాన్సర్ హీ ఈజ్ ఎ జెంట్ మనం వీఐపీ సో ఆయనకి ఏదో పేరు ఒకటి ఉంటుంది ఏదో నటరాజ రామకృష్ణ ఈజ్ ఎ బిగ్ మ్యాన్ అయినా అందులో సో ఈజ్ నటరాజ రామకృష్ణ సో ఆయన హాల్లోకి వస్తారు కూర్చుంటారు సో ఆయన గురించి ఇంట్రొడక్షన్ అది ఇచ్చి ఆ తర్వాత ఆయనని స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ మొదలు పెట్టమని కోరుతారు ఆర్గనైజర్స్ అప్పుడు ఆయన గజ్జిలోవి కట్టుకుని వెనక్కి వెళ్లి ఆ తెర వెనక్కి వెళ్లి గజ్జిలోవి కట్టుకుని స్టేజ్ మీదకి నడిచి వస్తూ ఉంటారు ఇప్పుడు స్టేజ్ మీదకి డ్యాన్స్ చేద్దామని నడిచి వచ్చే నటరాజ రామకృష్ణకి రిసీవ్ చేసుకున్న వెంటనే వీఐపీగా మామూలుగా స్టేజ్కి ముందు కూర్చున్నటువంటి నటరాజ రామకృష్ణకి తేడా ఉందంటారా లేదంటారా ఉంది ఏమిటో చెప్పుకుంటారా తేడా ఆయన జస్ట్ సింపుల్ జంట్లు మన రామకృష్ణ వెరే స్టేజ్ మీదకి గజ్జులు కట్టుకుని నడిచొస్తున్నాడు చూడండి ఈయన డ్యాన్స్ చేయటానికి సంకల్పించి డ్యాన్స్ చేయటానికి సంసిద్ధంగా ఉన్న వ్యక్తి అవునంటారా కాబట్టి విత్ రిఫరెన్స్ టు డాన్స్ కార్లో దిగి వీళ్ళందరూ రిసీవ్ చేసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నా ఆయన నిర్గుణ పరబ్రహ్మ లాంటి అంతే కదండి డ్యాన్సే సృష్టి అయితే యాజ్ ఆఫ్ దట్ పాయింట్ హీస్ నిర్గుణ పరబ్రహ్మ ఎందుకంటే డ్యాన్స్ చేయాలనే సంకల్పం ఇంకా రాలేదు పిక్చర్లతో వాళ్ళ ఇంట్రడక్షన్స్ ఉన్నాయి మాలలు ఉన్నాయి ఆయన తెరకు వెళ్లి కొంచెం ఆ వేషం వేసుకునేదాకా ఆ సంకల్పం రాదు సరే టైం అయింది నవ్ ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ బస్ సంకల్పం వచ్చేసింది స్టేజ్ మీకు వచ్చాడు ఇంకా మొదలు పెట్టలేదు డ్యాన్స్ సో సగుణ పర బ్రహ్మ దాన్ని అవ్యాకృతావస్థ అంటారు అన్ మేనిఫెస్ట్ ఎట్ రెడీ టు మేనిఫెస్టో ఊరికే వచ్చి ఆయన ఇంటి దగ్గర కూర్చుని ఉండగా అన్మానిఫెస్టో అనకూడదు అన్మానిఫెస్టో ఈస్ వన్వం ఇట్ ఇస్ అపోజిట్ సో విత్ రిఫరెన్స్ టు మేనిఫెస్ట్ హీస్ కాల్ అన్మానిఫెస్టో అంతేగాని ఫ్రమ్ హిజన్ స్టాండ్ పాయింట్ అన్మానిఫెస్టో అనరాత్ కాబట్టి ఆయన ఇంటి దగ్గర కూర్చొని బాధ్యత కబుర్లు చెప్పుకుంటుంటే అన్మానిఫెస్ట్ డాన్సర్ అని అనకూడదు ఆయన రెడీగా స్టేజ్ మీదకి వచ్చి ఇంక ఈజ్ అబౌట్ టు డాన్స్ నవ్ హీ ఈజ్ నౌ వాట్ ఈజ్ డ్యాన్స్ డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యానిఫెస్ట్ ఫామ్ ఆఫ్ ది డాన్సర్ ఇంకా వేరే డ్యాన్సే ఉండదు సో ఆయన డ్యాన్స్ చేయడానికి సంకల్పం చేసేసి ఇదిగో మొదలు పెడుతున్నాను అని మొదలు పెడతాడు మొదలుపెట్టి వేరియస్ పోశ్చర్స్ని అలా చూపిస్తూ ఉంటాడు ఈచ్ పోశ్చర్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డాన్సర్ హింసెల్ అండ్ ఎనీ పాయింట్ దేర్ ఈజ్ నాట్ ఎనీ పోస్చర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది డాన్సర్ డ్యాన్సర్ తనకంటే భిన్నమైనటువంటి ఒక పోశ్చర్ని చూపించి ఇదిగో ఈ పోశ్చర్ నా నుంచే ఉద్భవించింది నేను కారణము ఇది కార్యము అని సెపరేట్గా చూపించగలిగే ప్రసక్తి లేదు కరణములు అంటారు ఈ పోస్చర్స్ని కరణములు అంటారు ఇలా అన్నాడనుకోండి అదో కరణం ఇలా రకరకాల పోస్టర్స్ ఉంటాయి సో నూట ఎనిమిది కరణములను రికార్డు చేశారు కరణము అంటే మన వ్యాకరణం కరణం వేరు డ్యాన్స్ కరణం వేరు సింగిల్ పోస్చర్ మీరు ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గోడల మీద ఈ కరణములన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ఒక్కొక్క పోస్చర్ ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటారు హండ్రెడ్ కరణాలు ఉన్నాయి ఒక ఈ ప్రతి శాస్త్రము అలా అనంతంగా పెరిగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి మ్యూజిక్కి ఏమైనా ఒక ఒక లిమిటు ఒక బౌండరీస్ ఏమైనా ఉన్నాయా అలా అనంతంగా పెరుగుతూ ఉంటుంది అంతే సో అలాగే డ్యాన్స్ కూడా ఎండ్లెస్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ డ్యాన్స్ ఆర్ దేర్ అండ్ ఈ నే గివెన్ వెరైటీ ఇట్ ఈస్ ఎండ్లెస్ సో అలా అనంతంగా ఉండేటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఎన్నైతే ఉన్నాయో ann entity ni kuda a dancer he can display in a, in a in a given program now i can use a few words evident dance is it different from the dancer no then there is the power of dance in the dancer a power of dance in invoke chesi aina dance roopanga prakatistharu so డ్యాన్సర్లో డాన్సింగ్ పవర్ లేదనుకోండి డ్యాన్స్ ఏం చేస్తాడు ఆయన ఆ నాట్యశక్తి ఉంటుంది అప్పుడే నాట్యాన్ని చూపించగలుగుతాడు తర్వాత ఆ నాట్యశక్తికి నాట్యాన్ని చూపించేటువంటి ఆయనకి నటరాజుకి ఈ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ దిట్ నో ఐఆర్ వన్ అన్ దిస్ ఇకే మనం ఒక పద్ధతిని వివరించటం కోసం ఆయన నటరాజు ఇది నాట్యశక్తి అని ఆ నాట్యశక్తి ఇదిగో ఈ నాట్యం రూపంగా ప్రకటమైందని అన్నవే కాని ఎట్ ఎట్ ఎనీ స్టేజ్ దేర్ ఈస్ నో ద్వైతం తర్వాత ఈ నాట్యశక్తి ఉన్నటువంటి ఇట్స్ ఏ టోటల్ మోడల్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ మోడల్ టోటల్ ఈ నాట్యశక్తి అని ఏదైతే అన్నామో ఇట్ ఈస్ టూ ఫోల్డ్ క్రియాశక్తి జ్ఞానశక్తి సో నాట్యం చేయాలంటే అవయవములన్నీ కూడా చాలా సపులుగా ఉండి చక్కగా వాటిని అవయవ విన్యాసం ఉంటుంది ఇంట్లో ఎనర్జీ ఉండాలి ఒంట్లో ఓపిక లేదనుకోండి నీరసంగా ఉన్నాడు అనుకోండి నాట్యం ఏం చేస్తుంది సో క్రియాశక్తి తర్వాత క్రియాశక్తి ఉంటే నాట్యం చేసే లేడు ఉపహిల్వాన్ని తీసుకొచ్చేస్తే నాట్యం చేసే లేడు నాట్యం చేయడానికి ప్రతి పోస్చర్లోనూ దేర్ ఇస్ నాలెడ్జ్ ఎంత క్రిటికల్గా ఉంటుందంటే ఆ పోస్చర్ ముద్రలు అంటారు ముద్రలు అంటే కూర్మ ముద్ర అవరాహముద్ర అన్ని ముద్రలు దశావతార ముద్రలో అలా చేతుల్లో చూపించేస్తూ ఉంటారు బాడీలో చూపిస్తూ ఉంటారు వామనావతారాన్ని చూపించిందో ఒక ఆమె కథకు డాన్స్ తర్వాత వామనా దశావతారాలు చూపిస్తూ వామనావతారం చూపించింది షీఈ్ ఎ ఫైవ్ ఫైవ్ ఫుటర్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ వాట్ ఎవర్ మంచి యాన్సర్స్ కొద్దిగా హైపు ఉంటారు సడన్లీ షీ బికేమ్ దిస్ మచ్ ఎలా మేనేజ్ చేసిందా ఆల్రెడీ నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు సీ హౌ షీ అపియర్డ్ లైక్ ఎ వామన ఒక డేర్ పర్సన్ వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తుంది అది ఆ కాళ్ళను అలా మల మెలక వేసేసి షీ ట్ దాంట్లో గొప్ప క్రియాశక్తి ఉండాలి గొప్ప విజ్ఞాన శక్తి కూడా ఉండాలి అది ఒక జ్ఞానం అదంతా కాబట్టి సో ఎ పర్సన్ హీజ్ రెడీ టు డాన్స్ అన్మానిఫెస్ట్ హీ హ్యాస్ ది పవర్ టు డాన్స్ మాయా శక్తి విచ్ ఇస్ టు ఫోల్డ్ క్రియాశక్తి విజ్ఞాన శక్తి నౌ ఇట్ ఈస్ మేనిఫెస్ట్ డాన్స్ ఐ హ్యావ్ టోల్డ్ ఫోర్త్ స్టేజెస్ బట్ ఏ స్టేజ్లోనూ కూడా ద్వైతం లేదు సరిగ్గా ఈ జగత్తు ఆ పరబ్రహ్మ నుంచి పుట్టింది అంచేతనే డ్యాన్స్ అనేది సంచులు మూటగట్టి తెచ్చుకొచ్చి ఇదేం కాదు ఇంటికి డ్యాన్స్ చూడడమే ఎంజాయ్ చేయడమే కానీ దాన్ని సంచులు వేసుకు తీసుకురావడానికి ఏం కాదు అదేం ద్రవ్యం కాదు ఇట్స్ ఎ ఫినామినమ్ అలాగే ఈ జగత్తు కూడా ఇట్స్ ఎ ఫినామినల్ ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్ ఈవెన్ ది ప్రోడక్ట్ ద ఎఫెక్ట్ ఆల్సో ఇట్ ఎగ్జాక్ట్లీ కోయిన్సై అంచేతనే ఈ జగత్తు శివుని తాండవము పెద్ద మోడల్ వండర్ఫుల్ మోడల్ మన వాళ్ళు ఇంత అద్భుతమైన మోడల్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సీక్వెన్స్ ని దాంట్లో ఉండేటువంటి ఆ గాంభీర్యాన్ని అర్థం చేసుకోవటం మానేసి శివతాండవము అనే ఒక కాన్సెప్ట్ కథ కింద మార్చేసి కూర్చున్నారు శివుడు ఆ టైం అయ్యేప్పటికీ అంతవరకు కూర్చుంటాడు ఆ టైం అయ్యేప్పటికీ లేచేసి డ్యాన్స్ మొదలు ఆయన డ్యాన్స్ ఎప్పుడైతే మొదలు పెడతాడో పార్వతీదేవి మాత్రం ఆవిడ మాత్రం ఖలిగా ఉంటుందో ఏమేమి సో ఆవిడ కూడా లేచేసి ఆయన పక్కనకి ఆయన అయిపోయి డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది అని సినిమా తీసి వాళ్ళ కోసం ఉపయోగించే సమాచారంలాగా ఉంది తప్పించి daantlo that the spirit of creation is involved ane aalochane janalu pattinchukodam maanishara anipisthundi chandraraajulu saundarya lahari lo ee model ni chaala baaga pratispadinchar aata swakham urtaledu so shivudu ante aa parabrahma ayina nirguna ayina srushti cheyyalanukunnadu ante he is invoking the power of creation maya shakti నవ్ మాయాశక్తి పార్వతి హూ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రం శివ నవ్ హీ వికమ్స్ సగుణ బ్రహ్మన్ ద సేమ్ నిర్గుణ బ్రహ్మం వికమ్స్ సగుణ బ్రహ్మన్ ఈ సగుణ బ్రహ్మ తన నుండి ఏ ఊర్ణనాభివలే ఈ జగత్తుని ఫినామినల్ యూనివర్స్ అని ప్రకటిస్తాడు సో దిస్ ఈస్ ది మోడల్ ఇప్పుడు తపసా చీయతే బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ ఈజ్ నిర్గుణ బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి చేయాలనే సంకల్పం తోడైనదో సగుణ బ్రహ్మ అయిపోయాడు ఉబ్బేడంటే సగుణ బ్రహ్మ అయ్యేడనే అర్థం తపసా చీయతే బ్రహ్మ తత అన్నం అభిజాయతే సో వట్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మేనిఫెస్టే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రియేషన్ అన్మానిఫెస్ట్ ఫామ్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ డాన్సర్ రెడీ టు dance దట్ మీన్స్ ఆల్ డాన్స్ ఈజ్ ఇన్ హిమ్ అన్మానిఫెస్ట్ దట్ ఈజ్ అన్నం వై యు కాల్ ఇట్ అన్నం రాబోయేటువంటి డ్యాన్స్ లో ఏ పోస్చర్ అయినా కూడా ఈ అన్మానిఫెస్ట్ లోనే దాని ఆరిజిన్ ఉన్నది అంచేతను అన్మానిఫెస్ట్ నుంచే అది పుడుతోంది అన్మానిఫెస్ట్ చేతనే అది పోషింపబడుతోంది ఎప్పుడు కూడా మేనిఫెస్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇట్స్ పవర్ ఇట్స్ గ్లోరీ ఇన్ని అన్మానిఫెస్ట్ నెక్లెస్ చాలా దివ్యంగా మిలమిల మెరిసిపోతుంది అంటే ఆ శోభ ఎక్కడుందంటారు బంగారులో ఉంటుంది సో అన్నం అనే పేరు ఆ రకంగా దానికి వచ్చింది అధ్యతే బుజ్యతే ఇన్నం అంటే ప్రతి ప్రతి ఫినామినమ్ ఈ జగత్తులో ఉండే ప్రతి ఘటన కూడా అది ఆ అవ్యాకృతము చేతనే పోషింపబడుతూ ఉంది సూర్యుడు సూర్యుని యొక్క శోభ ఎక్కడిది శ్రీకృష్ణుడు గీతలో అంటాడు సో జగద్భాషయతే అఖిలం మామూలుగా శ్లోకంలో మూడు పాదాలు గుర్తుకొస్తే ఒకడు గుర్తుకురాదు దట్ ఈజ్ హౌ ఇటీస్ సో జగద్సయతే అఖిలంసిాగ్నౌ తేజో విధిమాన యదాగత వైగాచేట్ యాదిత్యగత పదిహేనోధ్యాయం జగద్భాషయతేఖిలం ఆదిత్యునియందుండేయ తేజస్సు ఈ గ్రహమండలాన్నంతనే ప్రకాశింపజేస్తుందో ఎంద్రమసి చంద్రునియందుండే ప్రకాశము రాత్రిపూట మనకి వెన్నెలని ఇస్తుందో ఎగ్నౌ ఈ జ్యోతిర్మండలములు మూడింటి ఎందు ఉన్నటువంటి ఏ తేజస్సు గలదో అది నా తేజస్సే అని అంటాడు అంటే పరబ్రహ్మ తేజస్సే సూర్యుడు అనే ఒక ఘటన సూర్యుడు ఈజ్ ఎ సూర్యుడు ఈజ్ నాట్ ఎ థింగ్ ఇట్స్ ఎ ఫినామినమ్ సో దీపము అంటే దీపము ఈజ్ నాట్ ఎ థింగ్ దీపము ఈజ్ ఎ ఫినామినమ్ అలా కంటిన్యూవస్గా ఆయిల్ అలా కన్స్యూమ్ అయితో బాండ్స్ బ్రేక్ అయితో ఎనర్జీ లెబరేట్ That is what a దట్ um, is. వాట్ ఏ దీపం ఈజ్ సో ల్యాంప్ ఈజ్ కాబట్టి సూర్యుడు ఈజ్ ఎ ల్యాంప్ దాట్ భగవంతుడు పెట్టిన దీపం అలా మండుతూ ఉంటుంది ఇట్స్ ఎ ఫినామినా ఈ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఫినామినమ్సే ఏది దెర్ ఈజ్ నాట్ ఏ థింగ్ హియర్ సో ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్ ఇట్స్ నాట్ ఎ యూనివర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఈజ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్ సో ఆ ఫినామినా Anni kuda. పరమేశ్వరుని యొక్క డ్యాన్స్ తప్ప ఇంకొకటి వేరే ఏమీ కాదు దిస్ ఈస్ ది మోడల్ బ్యూటిఫుల్ మోడల్ సో దీంట్లో మనము అన్నం అంటే అవ్యాకృతం అనే స్టేజ్లో ఉన్నాం సో అన్నం అవ్యాకృతం సాధారణం సంసారి వ్యాచికీర్షితావస్థారూపేణ అభిజాయతే ఉత్పద్యతే సో ఆ నిగ్గుణ పర బ్రహ్మ నుండి అన్నం అంటే అవ్యాకృత అవస్థ అవ్యక్తము అన్మానిఫెస్ట్ బట్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్ విత్ డిజైర్ టు మేనిఫెస్ట్ దాని వ్యాచికీర్షిత avastha. అన్మానిఫెస్ట్ విత్ విత్ నా విత్ డిజైర్ టు మేనిఫెస్ట్ అంటే వీ డి నాట్ ఈవెన్ బాధిపోయి వీ డి నాట్ ఈవెన్ కాల్ ఇట్ Unmanifest, అన్మానిఫెస్ట్ రెడీ టు మేనిఫెస్ట్ సో వ్యాచికీర్షిత అవస్థ అంటే అవ్యాకృత అవస్థ రూపంగా ఆ పరబ్రహ్మయే ప్రకటమైనాడు అభిజాయతే ప్రకటమవుతా ఉత్పత్తి అని వీరు అనొచ్చు సో మామూ ఇంతవరకు మామూలుగా ఉన్న మనిషి ఇప్పుడు డ్యాన్సర్ అయిపోయాడు డాన్సర్ అయిపోయిన మనిషి డాన్స్ అయిపోయాడు సింపుల్ జెంట్మెన్ బికమ్స్ ది డాన్సర్ అండ్ దెన్ becomes the dance itself. అదేవిధంగా నిర్గుణ పర బ్రహ్మ సగుణ బ్రహ్మయ్య జగత్ అయిపోతాడు దట్ ఈజ్ ది మోడల్ నాకు తెలిసి ఈ నటరాజ దృష్టాంతాన్ని మించినటువంటి దృష్టాంతము మోడలు ఈ వేదాంతానికి మరొకటి లేదు అంచేతనే నటరాజ అంచేతనే నటరాజు బొమ్మ మీద దాంట్లో పంచభూతములు ఉంటాయి ఎందుకంటే సృష్టిలో భాగంగా పంచభూతాలు ఉంటాయి కదా అంటే మాయాశక్తి ఉన్నది పంచభూతాలు ఉంటాయి ఆ ఆ సృష్టికి సంబంధించిన అంశాలన్నీ కూడా నటరాజులో ఇంటాయి సో అదే సంగతి ఈ మధ్యకాలంలో పూర్వం ఏం చేసేవారంటే ఈ కూచిపూడి డ్యాన్స్ చేసేప్పుడు ఆ నటరాజు బొమ్మ ఒకటి పెట్టి చేసింది ఇప్పుడు నటరాజు బొమ్మ తీసిపారేసి ఏసుక్రీస్తు శిలువు పెట్టి చేస్తున్నారు అంటే కన్వర్షన్ యాక్టివిటీలో కూచిపూడి ఇండ్యూ ఇంట్రడ్యూస్ ఇంటూ కన్వర్షన్ కూచిపూడి పోనీ యశుక్రీస్ అంటే నాకేం వ్యతిరేకం కాదు మంచిదే సినిమా ఇట్ సింబలైజస్ సాక్రిఫైస్ వండర్ఫుల్ కానీ నటరాజుని ఒక కక్షతోటి తీసవతల వారేసరి దాన్ని రిప్లేస్ చేయటం కోసం ఇది వచ్చింది దానికి కాంప్లిమెంటరీగా వస్తే పర్వాలేదు వి డోంట్ మై ఇండియా మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల ఒక్కటి ఇస్ నాట్ ఎ ప్రాబ్లం బట్ దానికి కాంప్లిమెంటరీగా రాదు ఇది ఇది వీడ్ ఇది వీడ్ కాంప్లిమెంటరీ రోజు మొక్కకి కాంప్లిమెంటరీగా రాదు కవర్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసి వస్తుంది దట్స్ వై ఇట్ ఈజ్ అబ్జెక్షన్ ఇట్ ఈజ్ వీ డోంట్ లైక్ ఇట్ సో ఈ మధ్యన ఎస్పెషల్లీ తమిళనాడులో కూచిపూడి డ్యామ్స్ ఈజ్ టేకెన్ అప్ ఇన్ ఎ బిగ్ వే ఫర్ స్ప్రెడింగ్ కన్వర్షన్ అండ్ ఆ డ్యాన్స్ లో కూచిపూడి ఉంటుంది పెర్ఫెక్ట్ కూచిపూడి ఉంటుంది వాళ్ళు నేర్చేసుకుంటారు జాగ్రత్తగా వెళ్ళి మన వాళ్ళకి డబ్బిస్తే నేర్పిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నదనవసరం సో నేర్చేసుకుని కూచిపూడి ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తో సిరువు ఉంటుంది నటరాజు ఉండడం దరిదాపుల్లో దట్ ఈస్ ఎ దట్ ఈజ్ ఎ డిస్టార్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్ నటరాజు మోడల్ని వాళ్ళు కూడా తీసుకోవాలి సృష్టికి పెర్ఫెక్ట్ మోడల్ సో అటువంటి అవ్యాకృతము దాన్ని సంసారిణాం సాధారణం అంటారు ఇప్పుడు తీరా సృష్టి అయిన తర్వాత ఉదయించినటువంటి ఎన్ని జీవులైతే ఉన్నారో వీళ్ళందరికీ అన్ని జీవులకి అంటే దీంట్లో మనుష్యులకు కాదు మనుష్యులకి పశువులకు పక్షులకు క్రిమి కీటకాలు చెట్టు చేమలతో సహా సమస్త ప్రాణులకు ఆది బీజము ఈజ్ డట్ అవ్యాగ్రత కాబట్టి సాధారణం సంసారిణాం సంసారులలో విభేదాలు ఉండొచ్చు ప్రాణులలో విభేదాలు ఉండొచ్చు కానీ వీటి ఆరిజిన్ సాధారణం కామన్ సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ అటువంటి అవ్యాకృతము ఆ పరబ్రహ్మ నుంచి పుట్టింది అన్నం తో అభిజాయతే అన్నాణ ప్రాణ్ హిరణ్య గర్భ నేను నిన్ను మీకు మనవి చేశాను భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తతశ్చాత్ యాచికీర్షితావస్థావత అన్నా్యగర్భ ఇప్పుడు ఆయన హిరణ్యగర్భుడికి ఆ ప్రాణాకి వ్యాఖ్యానం చేస్తున్నారు సీ దట్ బ్రహ్మణ జ్ఞానక్రియాశక్త్యధిష్ఠితజగత్సాధారణ అవిద్యా కామ కమ్మ భూత సముదాయ బీజాంకుర జగత్మా అభిజాయత ఇది అనుషంగ సో నేను అస్తమాను జ్ఞానశక్తి క్రియాశక్తి అంటూ ఉంటాను నాకు అదొక నాకు అదొక రిఫరైన్ రిఫ్రైన్ అంటే మళ్ళీ మళ్ళీ అంటూ ఇది నేను నా స్వంతమేం కాదు భాష్యాల నుంచి పట్టుకొచ్చిందే సో ఆ పరమేశ్వరుని యొక్క ఆ శక్తి అని మాయాశక్తి అని అంటూ పవర్ అది ఇట్ ఈస్ టూ ఫోల్డ్ క్రియాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తియే ప్రాణం ఉచ్ఛ్వాస విశ్వాసం జ్ఞానశక్తి మనస్సు మనస్సు మనస్సుని మనం నిందించనక్కర్లేదు దికుమాల మనస్సు నాకు ఇబ్బంది పెట్టేస్తుందండి నిందించక్కర్లేదు ఎప్పుడు If you integrate it with the ఇఫ్ యూ ఇంటిగ్రేటిడ్ విత్ ది లాడ్ విజ్ఞాన శక్తి ఈశ్వరుని విజ్ఞాన శక్తి ఈ మనస్సులో ప్రకటమైంది అని మీరు సాక్షిరూపంగా దాన్ని దర్శించి దాన్ని ఆ హోల్ తోటి కలిపితే మనస్సు చంచలంగా ఉన్న ఏమే నష్టం అది లెటెడ్ బి ఇట్స్ శోభ గ్లోరీయే దానికి మీరు ఈశ్వరు నుంచి మనస్సును విడతీసి అది సంసారాల్లో గిలగిలాడుతోందంటే అంత దుఃఖం అనేది వస్తుంది ఈశ్వరునితోటి ఇంటిగ్రేట్ అయితే అది ఎంత చంచలంగా ఉన్నా నష్టం లేదు అటువంటి చెంచల స్థితిని శంకరం భగవాన్ అమణ మహర్షి సహజ స్థితి అని వర్ణించారు ఈజ్ ఈజ్ యునీక్ డిస్క్రిప్షన్ సహజ స్థితి అంటే మనస్సు యాక్టివ్గానే ఉంటుంది యాక్టివ్గా అంటే పిచ్చి ఎక్కువ యాక్టివ్ ఉంటుందనే అభిప్రాయం లేదు నార్మల్గానే ఉంటుంది బట్ స్టిల్ భేదమును దర్శించదు సహజ స్థితి అన్నారు అంటే మనస్సుతో మనసు యాక్టివ్గా ఉండడం అంటే అర్థం ఏంటో తెలిసినా ఇది రేడియో ఇది పుస్తకము ఇది టేబుల్ వీళ్ళు మనుష్యులు అవి కుర్చీలు ఇవి ఫ్యాన్లు దిస్ ఇస్ ది యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ యాక్టివ్ అంటే ఊరికే ఇంకేమిటి యాక్టివ్ ఏ పదార్థాన్ని చూస్తే ఆ నామరూపాలని తెలుసుకుంటూ ఉండటం దట్ ఈజ్ ఇట్స్ యాక్టివిటీ వైల్ రికగ్నైజింగ్ ఆల్ ది నామరూపాస్ అట్ ది సేమ్ టైమ్ సైమల్టేనియస్లీ యూ రెడీలీ నో యూ స్పాయింటేనియస్లీ రికగ్నైజ్ ది బ్రహ్మన్ ఇన్ ఆల్ దాట్ అటువంటి మనస్సుని కంట్రోల్ ఎందుకు చేయడం వాట్స్ ఫ్యాట్ యూ నాట్ కంట్రోల్ ఇట్ అది సహజ స్థితి బీ దాట్ అని భగవాన్ నమన్ మహర్షి చెప్తారు కాబట్టి సో మనస్సు పూజ స్వామిజీ కూడా చాలాసార్లు ఉంటారు చాలామంది మనస్సును నిందిస్తారు ఇది కుమార్ల మనస్సు అండి కష్టాలు వచ్చాయి మాకు నిద్ర కూడా పట్టివ్వకుండా అవును దాన్నేమో ఈశ్వ అది ఈశ్వరుని యొక్క విజ్ఞాన శక్తి ఈశ్వరుని విజ్ఞాన శక్తిని ఈశ్వరు నుంచి ఐసోలేట్ చేసేసి సెపరేట్ చేసి కూర్చోబెడితే మరి హాబిట్ విల్ బీ లైక్ దా ఇట్ విల్ దిస్ పాయింట్ ఇట్ ఈజ్ లైక్ గంగానది ఉన్నది ఈ గంగానదికి గంగోత్రి నుంచి పుట్టినది సపోజ్ యూ ఇమాజిన్ అట్ సమ్ పాయింట్ ది గంగా ఈజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గంగోత్రి సపోజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గంగోత్రి ఆల్వేజ్ ఆల్ త్రూ గంగోత్రితో కనెక్షన్ ఉంటుందండి సపోజ్ డిస్కనెక్ట్ అయ్యిందనుకోండి అప్పుడు గంగ ఏమవుతుందో తెలిసినా మురిక్కాలోకిన తయారవుతుంది ఆ శోభ పవిత్రతో దానికి అదే గంగోత్రులతో అలా నిరంతరంగా కనెక్ట్ అయ్యే ఉంటుంది ఫార్చునేట్లీ అప్పుడేమవుతుందో తెలిసినా ఇట్ ఈజ్ ఆల్వేజ్ సీక్రెట్ అండ్ ప్యూర్ అదేవిధంగా మనస్సు ఈశ్వరుని యొక్క విజ్ఞాన శక్తిది ఇట్స్ ఎఫ్లో బట్ ఇట్ హ్యాస్ ఇట్ సాధిజినని ఈశ్వర ఈశ్వరుని విజ్ఞానశక్తి మనస్సు రూపంగా ప్రకటన ఉపాధిలో కాబట్టి ఈశ్వరునితోటి దానికి ఉండే సంపర్కాన్న అలా నిలబెట్టుకుంటే మనస్సు వల్ల ఏమీ ఇబ్బంది లేదు లెట్ ఇట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్ ఆ సంపర్కాన్ని బ్రేక్ చేసేస్తే మనస్సు అది మురికి కోపం కింద తయారు అంచేత నేను ఇతరులు వేస్తూనే ఏం కంగారు లేదు పళ్ళు తోవడం కాఫీ తాగడం కోసమే కాదు చాయ్ తాగడం కాఫీ తగ్గమే లేదా పళ్ళు తువకోవడం అయితే హూ కేర్స్ టు క్లీన్ టీట్ ఎవరి సో పళ్ళు తోముకోవడం ఎందుకంటే కాఫీ తాగడం పళ్ళు తోముకోకముందు కాఫీ గురించి ఇబ్బంది ఏం లేదు పళ్ళు తో ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే పళ్ళు తోముకోలేదు అనుకోండి యజమాని అంటే ఓనర్ ఆఫ్ ది హౌస్ ఏమి నో ప్రాబ్లం బట్ పళ్ళు తోముకోవడం అయ్యి ఇలా తువ్వాలతో మొహం తుడిచేడు అంటే ఇమీడియట్లీ కాఫీ షుట్ లేదు అప్పుడు కనుక ఆలస్యం అయితే హీ కెనాట్ టోల్ రైట్ సో కాబట్టి పళ్ళు దూవకోవడానికి కాంగారులేదు అది సంసారంలో పడింది ఒక్క రెండు నిమిషాలు పళ్ళు కూడా దోమకోకుండా మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది కనుక చక్కగా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం నిద్రపోయే ముందు సంసారాన్నతని పక్కన పెట్టుకున్నారు కనుక ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం సో దట్ వే యు ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ఈశ్వరా అప్పుడు మనస్సు ఈశ్వరుని విజ్ఞాన శక్తుడు ఆ రకంగా దర్శించి ఆ రకంగా తెలుసుకుంటే మీరు మనస్సును కంట్రోల్ చేయబోతే నష్టమే వచ్చింది వై యూ షుడ్ కంట్రోల్ వీ ఇన్ ది సహజ స్థితి దట్ ఈస్ ది అల్టిమేట్ జ్ఞానం అలా ఉంటాడు ఎనీవే సో సో తపశ్చ కమింగ్ టు ది టెక్స్ట్ తత ఆ అన్నం అభిజాయితే అన్నాత్ ప్రాణ ఆ అన్నం నుంచి ప్రాణం పుట్టింది అన్నం అంటే ఏమిటి అవ్యాకృత తతశ్చ అన్న అవ్యాకృత అన్నా అన్నాత్ అంటే అవ్యాకృత ఎటువంటి అవ్యాకృతము అంటే అన్మానిఫెస్ట్ ఎటువంటి అవ్యాకృతము వ్యాచికీర్షితావస్థావత వ్యాచికీర్షిత అవస్థలో యాచికీర్షిత అంటే డిజైర్ టు మేనిఫెస్ట్ అటువంటి అవస్థలో ఉన్న అవ్యాకృతం అంతేగాని ఐమ్ నాట్ గోయింగ్ టు మేనిఫెస్ట్ అలాంటి అవ్యాకృతం కాదు ఇప్పుడు బంగారం ఉందనుకోండి మీరేదో వాల్టర్లోనో లేకపోతే ఓ ముద్ద తీసుకెళ్లి ఎక్కడో సేఫ్లో పెట్టుకుంటే అది దాన్ని అవ్యాకృతం ఉండడం అనవసరం అది గోల్డ్ ఉంది దాన్ని కంసాల వాడి చేతిలో పెట్టారు క్రూషిపుల్ని వేడి చేశాడు దీన్ని క్రూషిపుల్లో అలా డ్రాప్ చేస్తున్నాడు డ్రాప్ అయిందంటే ఇంకా మెల్ట్ అవడం ప్రారంభిస్తుంది వ్యాకరణం ఆరంభం సో అలాంటి అవస్థ సో వ్యాచికీర్షితావస్థావత వ్యాకరణము చెయ్యాలి అనే డిజైర్తో కూడిన ఏ అవస్థ ఆ కూడి ఉన్న అవ్యాకృతము దానికి అన్నము అని పేరు అటువంటి అవ్యాకృతము నుండి అటువంటి అన్నాత్ అన్నాత్ అవ్యాకృతాత్ అవ్యాకృతం అన్నా ఒకటే దాని నుండి ప్రాణ ప్రాణము పుట్ట్యము అభిజాయతే ఇత్యనుషంగ అన్నారు ఈ అభిజాయితే అనే ఇక్కడ కూడా తెచ్చుకోవాలి తపసా చీయతే బ్రహ్మ ఒక సెంటెన్సు తత అన్నం రెండో సెంటెన్సు అన్నా ప్రాణ అభిజాయతే మూడో ఇత్యనుషంగ ఆ గర్భుని ఇక్కడ కూడా మీరు జత చేసుకోండి సో ప్రాణ అభిజాయతే ప్రాణము ఉదయించినది అంటే ప్రకటమైనది వాట్ ఈస్ దిస్ ప్రాణ హిరణ్య గర్భ హిరణ్య గర్భం హిరణ్య గర్భడానికి ఎందుకు అనాల్సి వచ్చిందంటే చైతన్యంలోంచి శక్తి పుట్టింది చైత అంటే చైతన్యము శక్తి రూపంగా ప్రకటమైంది ఇది ఎలాగంటే ఇదంతా కూడా అధ్యాత్మంలో కోయిన్సేట్ అవుతూ ఉంటుంది అధ్యాత్మంలో ఇట్ ఫిట్స్ ఎగ్జాక్ట్లీ ఎందుకో తెలుస్తున్నాండి ఎసెన్షియల్లీ యు ఆర్ ది బ్రహ్మన్ అన్న ఎసెన్షియల్లీ మీ జగత్తుకి మీరే సృష్టికర్త మీరు మీరు జీవించే జగత్తుకి కర్తెవరు మీరేనండి ఇచ్చే సృష్టి నిద్ర సృష్టి దానికి కర్తెవరు సృష్టికర్త మీరు ప్రళయకర్త ఎవరు రాత్రి మీరు దేర్ ఫోర్ సో నిత్య సృష్టి నిత్య ప్రళయము చేసేటువంటి ఈ సోకాల్ ఇండివిజువల్ హీ కోయిన్సైడ్స్ విత్ ది హోల్ మైక్రోకాజం తోటి మైక్రోకాజం ఎప్పుడు కూడా ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటుంది అని చేతనే మీరు నిద్రలో ఉన్నారు నిద్రలో పరబ్రహ్మరూపంగా ఉన్నారు ఎందుకు తెలుసినా దేశం లేదు కాలం లేదు బియింగ్ బియింగ్ ఉచ్ంట్ know itself. There is no knowing, only being. Now, tapasā chīyate brahmā. Vīdhu, he becomes alert. What is this alertness? Being is now started, being now started to know itself. That is the alertness. Alertness and earth are there. If you know something else, then alert on the road. Knowing the other thing only. ఇంకా యూఆర్ ఎలర్ట్ బట్ నాట్ ఎట్ నోయింగ్ ది వర్ల్డ్ అంటే అర్థం ఏంటి యూఆర్ నోయింగ్ యువర్ సెల్ఫ్ గట్ ఇది అలర్ట్నెస్ దానికి చేతనా అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు సంఘాతేతనా ధృతి పదమూడో అధ్యాయంలో సో అలర్ట్నెస్ సో ఎలర్ట్నెస్కి నిద్రావస్థకి తేడా ఏమిటి నిద్రావస్థ బీయింగ్ నో నోయింగ్ ఇట్స్ సెల్ఫ్ దట్ యాజ్ ఎలర్ట్ బీయింగ్ విచ్ నోస్ ఇట్స్ సెల్ఫ్ సత్ చిత్ ఇప్పుడు ఈ సచిత్ లోంచి ప్రాణశక్తి మనశ్శక్తి విజ్ఞానశక్తి రెండు వైద్య క్రియాశక్తి విజ్ఞానశక్తి అంతే దుప్పటి ఇలా తీస్తారు కాఫీ తాగాలి పళ్ళు తెఫీ తాగాలనే సంకల్పం విజ్ఞానశక్తి దుప్పటి తీసి పళ్ళు తోముకునేందుకు రెడీ అవుతారు క్రియాశక్తి ప్లస్ దట్ ప్రాసెస్ సో ఇక్కడ అంతే సో ఆ విజ్ఞానశక్తికి క్రియాశక్తికి కలిపి హిరణ్య గర్భ అని పేరు జగత్త మీరు కూడా హిరణ్య గర్భులే ఎందుకంటే దే సో మచ్ ఎనర్జీ ఇన్ యూ ఎనర్జీ లేకపోతే విజ్ఞానశక్తి క్రియాశక్తి అక్కడి నుంచి వస్తాయి కాబట్టి హిరణ్య గర్భ హిరణ్యం అంటే ఎనర్జీ అర్థం తేజస్ తేజో హిరణ్యం హిరణ్యం అంటే బంగారం కాదు మన వాళ్ళు అన్నిటికీ ఇలాంటి అర్థాలు చెప్పేసుకుంటారు వాళ్ళు హిరణ్య అంటే బంగారం అర్థం చెప్పేశారు ఆయన హిరణ్య అంటే ఆయన బ్రహ్మగారు ఆయనకి బంగారు హిరణ్యాన్ని ఎందుకు పేరు పెట్టారంటే ఆయన జుట్టు కూడా బంగారపు తీగలే బంగారపు తీగలు జుట్టు అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి ఆయన నాలుక బంగారం పళ్ళు బంగారం ముక్కు బంగారం కాబట్టి ఆయన హిరణ్య వీడికి బంగారం మీద ఉండే వ్యామోహమే ప్రకటమైంది కానీ తత్వం ఏమర్థమైనట్టు అక్కడికి తేజోవై హిరణ్యం అని శృతి స్పష్టంగా చెప్తోంది హిరణ్యం అంటే బంగారం కాదయా తేజోవై హిరణ్యం వై ఇండి ఇచ్చయంగా తేజస్సు అంటే ఎనర్జీ సో ఎనర్జీతోటి నిండి ఉన్నాడు ఎందుకంటే సమష్టి ఇప్పుడు మీకున్న క్రియాశక్తి విజ్ఞానశక్తి సాధారణం సంసారిన మనం కదా సో మనకెలాగైతే విజ్ఞానశక్తి క్రియాశక్తి ఉన్నదో అన్ని ప్రాణులకి ఉన్నది వీటన్నిటి యొక్క సమష్టి అది ఎంత ఎనర్జీయో చూడండి ఇప్పుడు ఇక్కడ బల్బు వెలుగుతోంది ఫ్యాన్ తిరుగుతోంది ఇలాంటి బల్బులు ఫ్యాన్లు మిలియన్స్ ఈ మిలియన్స్ అన్నిటికీ కావలసినటువంటి శక్తి అదిగో ఆ పవర్ హౌస్ నుంచి కాబట్టి పవర్ హౌస్ ఈజ్ రియల్లీ పవర్ హౌస్ అని పవర్ హౌస్ అనే పేరుకి తగ్గట్టుగా చూడ్డానికి ఏమల్లా అనిపించదు చూడ్డానికి మామూలుగా ఏదో బిల్డింగ్ ఉంటుంది అక్కడేమో ఈ స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలే కొంచెం మ్యాజిస్టిక్ గా ఉంటాయి బిల్డింగ్ అంటే బట్ దెన్ ఇట్ ఈస్ ది పవర్ హౌస్ అలాగే హిరణ్యగర్భుడు సమష్టి పవర్ హౌస్ ఇంకేతనే హిరణ్ వర్ణన ఎలా ఇస్తారంటే ఎలా ఇస్తారంటే సమష్టి క్రియాశక్తి విజ్ఞాన శక్తి సమాహార మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క ప్రాణం లేని వాటికి కూడా శక్తి హిరణ్య గర్భుడే సర్వము యొక్క శక్తి క్రియాశక్తి విజ్ఞాన శక్తి యొక్క కలయిత సమాహారం ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ ఎనర్జీ ఈ హిరణ్య గర్భుడు తనలో అనంతమైన శక్తిని కలిగి ఉన్నాడే దాని పేరే హిరణ్య గర్భ హిరణ్యం గర్భే ఎస్య సహ గర్భ అంటే ఆయన కాదు ఇట్ ఇట్ కంటైన్స్ విత్ ఇట్ సెల్ఫ్ అని ఆయన హిరణ్య గర్భ వాట్ ఈస్ దిస్ హిరణ్య నౌ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుంచి ప్రకటమైన విజ్ఞాన శక్తి క్రియాశక్తి సమాహార స్వరూపమేగా అదే అనుసార్ ఆయన బ్రహ్మణ జ్ఞానక్రియాశక్తి అధిష్ఠిత జగత్సాధారణ చాలా పవర్ఫుల్ చాలా గంభీరమైనటువంటి సమాసం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుని గొప్ప శక్తి ఉన్నది ఆ శక్తికి అధిష్టానమేమి హిరణ్యగర్భుడు అంతే కదండి అగ్ని యొక్క గొప్ప శక్తి ఉన్నది అగ్ని చిన్న మంటని కాదు సృష్టి కూడా వ్యాపించి ఉన్నటువంటి అగ్ని ఆ శక్తి యొక్క మూలస్థానమేమి హిరణ్య గర్భుడు సో ఈ విధంగా ఈ జగత్తులో ఎక్కడ జ్ఞానశక్తున్నా ఎక్కడ క్రియాశక్తి ఉన్నా దాని మూలము అంటే అధిష్ఠానము అధిష్టానం అంటే మూలం ఆ అధిష్ఠానము ఎవరు హిరణ్య గర్భుడు అంచేతనే జ్ఞానక్రియాశక్తి అధిష్ఠిత జగత్సాధారణ బ్రహ్మ అధిష్ఠానమైతే హిరణ్య గర్భుడు అధిష్టానమైతే జగత్ ఏమిటవుతుంది అధిష్ఠితమవుతుంది కాబట్టి ఆ హిరణ్యగర్భుడు పూర్ణ శక్తివంతుడైనటువంటి హిరణ్యగర్భుని చేత అధిష్ఠితమైన ఈ జగత్తు ఇది ఫినామినల్ యూనివర్స్ దీనికి దీ ఎంత ఎనర్జీ ఎనర్జీ అక్కడి నుంచే వచ్చింది ఈ ఎనర్జీ అంతకీ కూడా సాధారణ అంటే ది వన్ కామన్ సోర్స్ సూర్యుని యొక్క శక్తి అక్కడి నుంచి పరబ్రహ్మ నుండి లేదా హిరణ్యగర్భుడు నుంచి తీసుకోండి పరబ్రహ్మని పక్కన పెట్టండి పరబ్రహ్మ నుంచి ముందుకు కదా హిరణ్య గర్భం మరి స్టార్స్ యొక్క గెలాక్సీస్ యొక్క ప్లానెట్స్ యొక్క వీటన్నింటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది హిరణ్య నుంచి చీమ యొక్క శక్తి నుంచి ఒక దోమ యొక్క శక్తి హిరణ్య నుంచి సూర్యుడు ద్వారా ఈ దోమ ఇవన్నీ పనిచేస్తున్నాయి సూర్యుడు హిరణ్య యొక్క తేజస్సు తత్తేజో విద్య మామకం కాబట్టి చీమ చిటుక్కు అంటే ఆ శక్తి కూడా ఆ హిరణ్య గర్భం నుంచి ఒక ఆ చేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ జగత్తులో చిన్న పెద్ద అన్ని ఘటనలు అన్ని ఘటనలు వితౌట్ ఎక్సెప్షన్ అన్ని ఘటనలు ఆ హిరణ్య యూనివర్సల్ పవర్ అనే అంటూ ఉంటా హిరణ్య గర్భ అంటే యూనివర్సల్ పవర్ ఆ హిరణ్య యొక్క అనుగ్రహం చేతనే నడుస్తున్నాయి దీంట్లో యాజ్ అన్ ఇండివిజువల్ మన పురుషకారము ఏమీ లేదు కాదండి నా ఛాయిస్ ఉంది లేదు మరైతే నా విల్ పవర్ నీ విల్ పవర్ ఎందుకు ఉపయోగిస్తుందంటే వాస్తవంగా నాకు విల్ పవర్ లేదు అని తెలుసుకుందుకు ఉపయోగపడుతుంది అంతకు మించి విల్ పవర్ వల్ల ఒదిగేటువంటిది ఏమీ లేదు నేను ఇలా చెప్పినప్పుడు ఒక ఆయన ఉన్నారు ఐ అబ్జెక్ట్ ఐ హ్యావ్ ఎన్ అంటే క్వశ్చన్ నథింగ్ మోర్ దాన్ దాట్ సత్సంగ ఓకే వాట్ ఈస్ ద క్వశ్చన్ ainannaaro i have a choice how how you have a choice to tell me recently i have undergone a surgery ayina edo chinna surgery edo jenchuko maru chetuko kaaluko de anko anda chiranjagar budu jenchuko ay ayane emi cheyaledu decisiona nene theesukunan i have taken the decision anda aa nene jenchukochha now you say everything is ordained by the hrignagar bhavo Same question together. And then I said, no, it is not your choice. It is not your will. And then you can tell, you do not have a choice in the matter. You do not have a choice. Because you know, America alone, science developed in the తర్వాత హాస్పిటల్స్ అన్నీ వచ్చాయి నువ్వు ఇన్సూరెన్స్ కూడా కట్టేవు నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వైద్యం చేయించుకోమని నిన్ను కోరుతున్నారు నీ నీ క్షేమం వాళ్ళందరికీ కావాలి కాబట్టి నీకు కూడా దేహాభిమానం ఉంది సో ఈ సిస్టమ్స్ అన్ని ఇన్ ప్లేస్ ఉన్నాయి ఈ లోపల డాక్టర్ ఏమో ఇలా చేసుకోండి సలహా ఇచ్చాడు ఇంకో డాక్టర్ ఆ సలహాన్ని సపోర్ట్ చేశాడు నవ్ వాట్ ఈస్ యువర్ చాయిస్ ఇన్ దిస్ నవ్ దో చాయిస్ ఇప్పుడు నేను భిక్షకు వెళ్తానండి ఇంకా ఇంక ఛాయిస్ ఏముంది ఏ పెట్టింది కన్నా మనో మై విల్ పవర్ వాటి విల్ పవర్ ఉంటే అలా అనిపిస్తుంది ఛాయిస్తుంది నో ఛాయిస్ అంతా హిరంజీల అండ్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ యూ లివ్ ఇన్ దిస్ ట్రూత్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఐటెన్ యూ హ్యావ్ అరైవ్డ్ దీన్ని ఆ పని సెల్ఫ్ సరెండర్ అంటారు ఈ సెల్ఫ్ సరెండర్ ఈ క్షణంలో చేస్తే ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులు అయిపోతారు ఇది యాస్ సింపు ల్యాస్టా అంటే ఇది విశ్వాసానికి సంబంధించింది కూడా కాదు ఇంట్లో విశ్వాసం ఏముందండి నేను చెప్పే పాఠంలో విశ్వాసం ఏముంది ఏమీ విశ్వాసం అసలు నేను విశ్వాసం ఏమీ చెప్పనే చెప్పను అసలు ఎందుకు విశ్వాసాలు ఉన్న విశ్వాసాలు మీకేం తక్కువే విశ్వాసాలు కొత్త విశ్వాసాలు ఎందుకు మీకున్న విశ్వాసాలు సార్ నేను గణేష్ మహారాజుని నేను పూజిస్తాను అంటే విశ్వాసమే కదా మరి ఫైతే కదా దాట్ బ్లస్ కు హోల్డ్ ఆన్ టు దాట్ వై యూ షుడ్ చేంజ్ ఇట్ ఆర్ వై యూ షుడ్ యాడ్ వన్ మోర్ టు ఇట్ నాట్ నెసరీ బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ గణేష్ ఐటల్ గణేష్ ఉపనిషత్ మీద నా పుస్తకం హోట తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ కామ్ యూ షుడ్ నో వాట్ ఈస్ సో ఈ విధంగా సో బ్రహ్మణ జ్ఞానక్రియాశక్త్యధిష్ఠిత జగత్సాధారణ దట్ ఈజ్ హిరణ్య గర్భ తర్వాత ఆయన అంటారు ఈ హిరణ్య ఇప్పుడు ఐ టెల్ యూ హౌ కొంతమంది ఏమంటారంటే చెట్టు ముందా విత్తు ముందా అనే సామెతో ఒకటి ఆ సామెతో కరెక్ట్ అనుకుంటారు ఆ సామెత తప్పు ఎందుకంటే ఇప్పుడు చెట్టు ఉంది ఈ చెట్టుకి ముందే ఉంది విత్తుంది ఆ విత్తుకు ముందే ఉంది చెట్టు ఉంది వెండ్ యూ గో లైక్ దాట్ ఫైనల్లీ యూ ఎండ విత్ వన్ విత్ టూ ఒక బీజంతో ఎండ్ అవుతారు ఆ బీజం ఏమిటో తెలిసిన హిరణ్య గర్భ ఈ జగత్తులో ఉండే సకల ప్రాణులకు సాధారణమైన ఆది బీజం కాబట్టి విత్తు ముందా చెట్టు ముందానే బెంగేమ కలదు విత్తే ముందు ఎటు ఆ విత్తు వేప చెట్టుకి అదే విత్తు రావి చెట్టుకి అదే విత్తు చీమకి అదే విత్తు దోమకి అదే విత్తు మనిషికి అదే విత్తు దేవతలకు కూడా అదే విత్తు రాక్షసులకు కూడా అదే విత్తు అన్ని వంశములు దే హ్యావ్ దేర్ ఆజన్ ఇన్ దాట్ ప్లేస్ సో ఇక్కడ ఆల్రెడీ మనం మేడ్ ప్రోగ్రెస్ ఎలాగా ఫస్ట్ స్టేజ్ చెప్పాం ఉబ్బింది అని ఉబ్బిందన్న తర్వాత ఇంకా బీజావస్థ దాటి అవ్యాకృతం కూడా దాటాం బీజం ఈజ్ అవ్యాకృత వీ హెవ్ నవ్ కమింగ్ టు మేనిఫెస్టేషన్ జ్ఞానక్రియాశక్తి అంచేతనే శంకరులు అంటారు ఈ హిరణ్య గర్భుణ్ణి అంకుర అని వర్ణిస్తున్నారు ఇంకో చోట శంకరులు హిరణ్య గర్భుణ్ణి బీజం అని వర్ణిస్తారు అక్కడ ఏం చేశారంటే ఈ ప్రోగ్రెస్ చేయకుండా డైరెక్ట్ గా బ్రహ్మ హిరణ్య గర్భ అన్నప్పుడు బీజము అని వర్ణించారు కాబట్టి అక్కడ కాంటెక్స్ట్ అది ఇక్కడ కాంటెక్స్ట్ లో We have made progress already two steps, a third step lo kucham. Kapasa chiyate brahma, pato nama vijayate, annaat prana ha, third step lo amna. Inka third step lo kura gindra gindra te bau unru chodna anku raha. Ana, that is the spirit of anku raha. Whereas, I know any number of places where Hiranyagar bha is described as the original seed. Of what? Of all life. ఆల్ లైఫ్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు మ్లేచ్చులు ఇండియన్స్ అమెరికన్స్ మనుష్యులు పశువులు పక్షులు క్రిములు కీటకములు ఆల్ లైఫ్ కి హిరణ్య గర్భుడు ఆది బీజము లైఫ్ అని ఎందుకు అంటున్నానంటే జ్ఞానశక్తి క్రియాశక్తి సమాహారం కదా ఎందుకోసం లైఫ్ అన్నా అదే విరాట్ అనుకోండి లైఫ్ తో సంబంధం లేదు ఫిజికల్ ఎనీవే ఇదంతా ఇంటెంట్ అంటారు వివక్ష వాట్ ఈజీ దట్ యూ వాంట్ టు కన్వే ఆ బేసిస్ మీద ఉంటుంది సో ఒక ఆయన నాతో అబ్జెక్ట్ చేశారు కాబట్టి స్వామీజీ నిన్న మీరు చెప్పిన దానికి ఇవాళ మీరు చెప్పిన దానికి తేడా ఉందన్న అంటే ఏమిటండి తేడా అన్నా నిన్నేమో కర్మలు చేయమని చెప్పారు ఈవేళ ఏమో కర్మలు అతీతంగా ఉండమని చెప్పారు అంటే నిన్న నాది కాదయ్యా బాబు తప్పుడు శ్రీకృష్ణుడి దది నిన్న కర్మయోగంలో శ్లోకం చెప్పాను ఇవాళ ఏమో మరి వివేక్ చూడాలి శ్లోకం చెప్తున్నారు ఇట్ ఇస్ ఇలా వై మిస్టేక్ అది శ్రీకృష్ణస్ మిస్టేక్ అని చెప్పేసి నేను ఓకే పోను నేను మిస్టేక్ వై హీ డి దట్ మిస్టేక్ యా హీ ఆల్సో డిడ్ నాట్ డూ ది మిస్టేక్ ఇట్ ఈస్ యువర్ ఏ మిస్టేక్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ అర్జునుడు కూడా అదే మిస్టేక్ చేశాడు కదా సో అలాగే సో కాబట్టి మీరు నిన్న చెప్పింది ఇవాళ చెప్పింది ఒకలా లేదే అని అలాగంటే ప్రశ్నలు ఏవనెత్తకూడదు నిన్న చెప్పింది ఇవాళ చెప్పింది ఒకలా ఉండదు ఎందుకంటే కాంటెక్స్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు హీస్ పాయింట్ డౌట్ యాసి ఆది బీజం దన్ దిస్ కాంటెక్స్ట్ అంకుర ఆది అంకుర దేనికి ఆది అంకురము సకల ప్రాణులకు ఆది అంకుర సకల జీవులకు కూడా మొట్టమొదటి అంకురావస్థ ఓకే భూత సముదాయ బీజాంకుర బీజాంకుర అంటే బీజము అండ్ అంకురము బీజము నుండి వచ్చిన అంకురం అది సో బీజం అంటే అవ్యాకృత అవస్థ దాని నుంచి వచ్చిన అంకురం ఎవరికి భూత సముదాయ